సుఖమాత్యం ఎత్తత్ బుద్ధి గ్రాహ్యమతీంద్రియ వేత్తి స్థిత సుఖం ఆత్యంతకం మామూలుగా లోకల్లో సుఖము లేక ఆనందము దాని కొరకే మానవుడు నిరంతరంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు అయితే ఈ సుఖము అనేది బయట ఉన్నది మనలో లేదు దానికోసమే మనం దాన్ని బయట నుంచి లోపలికి తెచ్చుకోవాలి అని ఒక ఆ భావనలో మనిషి ప్రవర్తిస్తూ ఉంటాడు అది వాస్తవమేనా అన్నది ఒకసారి పరీక్షకి పెట్టాల్సి ఉంటుంది సుఖం బయట నుంచి లోపలికి వస్తుంది అని అది ఎంతవరకు వాస్తవము అన్నది దాన్ని అర్థం చేసుకోవాలి ఇప్పుడు సుఖము అనేది చేతన ధర్మం కానీ జడము యొక్క ధర్మం కాదు జడ పదార్థమునందు సుఖం ఉండదు చేతన తత్వమునందు మాత్రమే సుఖం ఉంటుంది కాబట్టి జడ వస్తువులో సుఖం ఉండదు వాస్తవంలో ఇప్పుడు లడ్డూ తిన్నారనుకోండి సుఖం కలిగింది ఈ సుఖం ఎక్కడి నుంచి వచ్చింది సాధారణంగా స్థూల బుద్ధితో ఆలోచించినట్లయితే స్థూల బుద్ధితో ఆలోచించడం అంటే వాడికి దిమాగ్ మహిహే అని అర్థం సో కొంచెం మర్యాదగా స్థూల బుద్ధి అన్నాను నేను సో స్థూల బుద్ధితో ఆలోచించినప్పుడు ఇది లడ్డూ నుంచి సుఖం వచ్చింది అని అనుకుంటాను ఇంకో అయితే లడ్డూ నుంచి సుఖం వస్తే అంటే లడ్డూలో సుఖం ఉన్నట్లయితే ఇంకొంచెం ఇంకో లడ్డూ తింటే రావాలి కదా అదే సుఖం రావాలి కదా రాదు లా ఆఫ్ డిమినిషింగ్ ప్రపోర్షన్స్ అని మొదటి లడ్డూలో తిన్నప్పుడు వచ్చిన సుఖం రెండో లడ్డూ తిన్నప్పుడు కాదు చాలా తక్కువ సుఖం టెన్ పెర్సెంట్ సుఖం వస్తుంది రెండో లడ్డూ తిన్నప్పుడు మూడో లడ్డూ తిని చూడండి జీరో సుఖం వస్తుంది పైగా ఆ మూడో లడ్డూను తింటే వామిటింగ్ వస్తుంది దుఃఖం వస్తుంది కాబట్టి లడ్డూలో సుఖం ఉండదు పోని లడ్డూలో లేకపోతే నాలుక ఎందు ఉంటుంది నాలుగో సుఖమైతే మనకి ఎప్పుడు సుఖమే ఉండాలి నాలుక అంతోటే ఉంది కదా ఏ లడ్డూ నాలుక సంయోగంలో సుఖమంటే ఎప్పుడైతే లడ్డూ ఒక నోట్లో ఎప్పుడు పెట్టుకుంటే చాలా మంది బదు పెట్టుకుంటారు నోట్లో ఎప్పుడూ అప్పుడు సుఖం రావాలి కదా అలా రాదండి సుఖము లడ్డూలో ఉండదు నాలుక ఉండదు వాటి సంయోగమునందు కూడా ఉండదు సుఖము ఒకే చోట ఉంటుంది పూర్వం మన గ్రామాల్లో ఉండేవి నీళ్లు ఒకే చోటు ఉంటాయి నూతులు అని చూస్తాయి ఆ నూతుల యొక్క లక్షణం ఎలా ఉండేది అంటే ఎప్పుడు ఒకే లెవెల్లో ఉండేది మోరార్లెస్ మరీ మండు వేసిన కాలం లెవెల్ తగ్గొచ్చు బాగా వర్షాలు గట్టిగా కురిస్తే లెవెల్ పెరగచ్చు ఆ అలాగంటే ఎక్స్ట్రీమ్స్ పక్కన పెడితే నూతులు మోరార్లెస్ ఒకే లెవెల్లో ఉండేది మీరు నీళ్లు తోడనప్పుడు తక్కువ తోడినా అదే లెవెల్ ఉండేది ఎక్కువ తోడినా అదే లెవెల్ ఉండేది అంటే దాని అర్థం ఏంటి నీరు మీరు ఎంత డ్రా చేస్తే లోపల నుంచి అంత నీరు ఊరుతుంది ఊట అని అంటారు మనిషి యొక్క హృదయంలో అటువంటి ఆనంద నిధి గలదు మీరు ఆ ఆనందాన్ని తక్కువ ట్యాప్ చేశారనుకోండి తక్కువ ఆనందాన్ని అనుభవిస్తారు ఎక్కువ ట్యాప్ చేశారనుకోండి ఎక్కువ ఆనందాన్ని అనుభవిస్తారు గ్రౌండ్ వాటర్ని ట్యాప్ చేసినట్టుగా ఆనందాన్ని ఆత్మస్వరూపం నుంచి ట్యాప్ చేయాలి ఈ ఆనంద ఆత్మస్వరూ తన స్వరూపం నుంచి ఆనందాన్ని ట్యాప్ చేసే విద్యకే బ్రహ్మ విద్య అని పేరు అది బ్రహ్మ విద్య అంటే బ్రహ్మ విద్య అన్న ఆత్మ అది అంతకంటే మరి ఏమీ కాదు బ్రహ్మను పెద్ద బండరాయి లాంటిది అక్కడెక్కడ ఉంటుందో దాని గురించి వీడు విద్య చదువుతూ ఉంటాడనేమీ కాదు బ్రహ్మ అంటే తన హృదయంలో ఆత్మరూపంగా ఉన్నటువంటి సచ్చిదానంద స్వరూపాన్ని ఆవిష్కరించుకుని that inner springs of joy what is open to us what is Jeevan Mukhtaruga ee vidya ki atma swarupan inche ananda avishkar inche kuna atma vidya shukham atyantikham a-sukhamu ye pariche damalu le nidiga atma swarupam yakva-sukhamu vasyan inche shukham ucchi maate vasyamu no anaga ne దేశ పరిచ్ఛిన్నంగా ఉంటుంది సుఖము ఓ దేశంలో ఉంటుంది మరో దేశంలో ఉండదు ఓ కాలంలో ఉంటుంది మరో కాలంలో ఉండదు కాల పరిచ్ఛేదము ఓ వస్తువులో ఉంటుంది మరో వస్తువులో ఉండదు సో వస్తు పరిచ్ఛేదము ఇన్ని రకాల పరిచ్ఛేదాలు మనకి బాహ్య సు వస్తువు మీద ఆధారపడిన సుఖంలో ఉంటాయి కానీ ఆత్యంతికం అంటే దేశ పరిచ్ఛేదము కాల పరిచ్ఛేదము వస్తు పరిచ్ఛేదము లేకుండా సో దేశకాల వస్తు సంబంధం లేకుండగా స్వతహాగా స్వయం సిద్ధంగా ఉండేటువంటి సుఖము అంటే అన్ని దేశాలలో అన్ని కాలాలలో అన్ని వస్తువులతోటి సంయోగంలో ఉండే సహజ సుఖము దాన్ని ఆత్యంతికం సుఖం అంటారు ఇది ఎలాగంటే బంగారము పచ్చగా మెరుగును పచ్చగా మెలమెల మెరియును అనేది ఆ ప్రకాశించే ధర్మము పచ్చగా ప్రకాశించే ధర్మము బంగారమునకు దేశ కాలాలతోటి సంబంధమైన లేకుండగా సకల దేశములలో సకల కాలములలో సకల వస్తువులతోడి సంయోగంలో ఏ రకమైన ఆభరణం చేసినా కూడా బంగార ఆభరణము అంటే పచ్చగా మిలమిల మెరుస్తూనే ఉంటుంది కాబట్టి అది ఎలా అయితే అసహజ ధర్మమో ఆత్మ యొక్క సహజ ధర్మము ఆనందము దీనిని సుఖం ఆత్యంతికం దిస్ ఈజ్ యూనివర్సల్ ట్రూత్ దీంట్లో ఈ క్యాస్ట్ క్రీడ్ రిలిజియన్ ఇటువంటి విభాగాలకు అతీతమైనటువంటి విశ్వజనీనమైన సత్యం ప్రతి మానవుని హృదయంలో ఆ పరబ్రహ్మ ఆత్మస్వరూపంగా నిలిచి ఉన్నది సుఖం అత్యంతికం ఎత్తత్ నేను ఇంకే మీకు గుర్తు చేస్తున్నాను ఎత్తత్ అంటే అనిర్వచనీయము అని అర్థం ఆ సుఖాన్ని వర్ణించటం కుదరదు ఎత్తత్ మీన్స్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈజ్ అంటే అర్థం ఏంటంటే దట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ అంటే అనిర్వచనీయము బుద్ధిగ్రాహ్యం అంటే బుద్ధిగ్రాహ్యం ఉంటే అభిప్రాయము కేవల బుద్ధిగ్రాహ్యం అనే సాధారణంగా మనకి బాహ్య వస్తువుల నుంచి సుఖం లభించింది అనుకునే సందర్భాల్లో బుద్ధి బుద్ధి అంటే ఇన్నర్ ఆర్గన్ మనస్సు చిత్తము అని అవే దానికే పేర్లు ఆ బుద్ధి దానికి ఇంద్రియముతోటి సంయోగము ఈ బుద్ధి ఇంద్రియముల యొక్క సమాహారానికి బాహ్య వస్తువుతోటి సంయోగము ఇన్ని కండిషన్స్ సాటిస్ఫై అయితే మనకి సుఖం లభిస్తుంది అయితే ఆ సుఖం కూడా లోపల నుంచే వస్తుంది అది చిత్రం కాబట్టి బుద్ధిగ్రాహ్యం ఇప్పుడు ఇంద్రియ నిరపేక్షంగా ఇంద్రియ సంబంధం లేకుండగా అంకైతేనే అతి ఇంద్రియం ఇంద్రియములతో సంబంధం లేకుండగా ఎప్పుడైతే ఇంద్రియ సంబంధం లేకుండగా సుఖం లభించిందో బాహ్య విషయ సంబంధం కూడా లేదని వేరే చెప్పనక్కర్లేదు ఇంద్రియ సంబంధమే లేకపోతే విషయ సంబంధం అసలు ఏమీ ఉండదు ఇంద్రియ విషయ సంయోగము యొక్క సంబంధం కూడా సుఖరాము ఉండదు శుద్ధమైన బుద్ధి ఇంద్రియ విషయ నిరపేక్షంగా ఆవిష్కృతమయ్యేటువంటి ఆ ఆత్మానందమేది కలదో అది ఆత్యంతికం సుఖం దాన్ని ఆవిష్కరించుకునే యోగమే ధ్యాన యోగము దీని మీద మంత్రం ఒకటి ఉంది అంతఃముద్రే హృదయం అంతస్సముద్రే హృదయంలో లోపల హృది అంతః లోపల హృదయంలో ఒక సముద్రము గలదు సాధారణంగా మనం సముద్రము అంటే బయట ఉందనుకుంటాం సముద్రం అంటే అనంతమైన నిధి అని అర్థం హృదయంలో అటువంటి అనంతమైన నిధి కలదు ఏమిటా నిధి అంటే ఆత్మానందమే అలాగే ఘృతస్య ధార అభిచాక శీతి అని మంత్రాలు ఉంటాయి సో ఘృతము యొక్క ధార ప్రవహించుచున్నది ప్రకాశించుచున్నది అభిచాక అంటే ప్రకాశించుచున్నది చూడండి వేదమంత్రంలో నేతి ధార అంటే ఘృతస్య ధార సాధారణంగా కర్మకాండ సందర్భంలో నెయ్యి తీసుకుని దాన్ని ధారగా అగ్నిలో హోమం చేస్తారు అది కాబట్టి ఆ మంత్రాలు ఎలా ఉంటాయంటే దానికి సంబంధించినట్టుగానే ఉంటాయి కానీ దానికి సింబాలిక్ మీనింగ్ ఉంటుంది అక్కడ ఘృతస్య ధార అభిచాక అంటే నేటి ఎవడో పోస్తూ ఉంటాన్ని ప్రకాశిస్తుంది అది మంత్రం ఇక్కడ హృదయంలో ఘృతము అంటే ఆనందం వైదిక సంస్కృతిలో ప్రతిదాన్ని ఘృతంతో పోలుస్తారు వైదిక లేదా కర్మకారణంతో ఘృతము యజ్ఞము అగ్ని ఘృతము వీటితో నిండి ఉంటుంది కనుక అదే ప్రవాహంలో ఈ ఆనందాన్ని కూడా ఘృతంతో పోలుస్తారు దాన్ని మళ్ళీ అడ్జస్ట్ చేయాల్సి ఉంటున్నామా ఇక్కడ ఎవళ్ళో ఒకళ్ళో ఎటుగారు ఒక్క నిమిషం సేపు మీరు దాన్ని అడ్జస్ట్ చేయండి ఆ భూము అనే సౌండ్ రాకూడదు మరి డౌన్ కాకూడదు సో ఘృతస్య ధార అభిచాకశీతి నేను ఇందాక మీకు ఆ నూయ్యి నూయ్య దృష్టాంతం చెప్పాను నూయ్యిలో ఆ నీటి ఊట ఉంటుంది ఊట స్ప్రింగ్ వాటర్ స్ప్రింగ్ ఉంటుంది అది తగలాలి వాటర్ స్ప్రింగ్ తగిలిందంటే ఆ వాటర్ అలా అలా వస్తూనే ఉంటుంది ఇమోర్ యూ డ్రా ఇమోర్ యూ గట్ అది ఘృతస్య ధార అలాగే ఇక్కడ హృదయంలో నెయ్యి ఏదో నెయ్యి వచ్చేస్తుంటే నేటి వ్యాపారం పెట్టచ్చు అలాగేమీ కాదు ఘృతస్య ధార ఘృత అంటే ఇక్కడ ఆనందానికి ఘృతము అని పేరు నెయ్యితో పోలుస్తారు ఎందుకంటే ఉన్నప్పుడు పప్పు అన్నం పెట్టి వేడివేడిగా కొంచెం నెయ్యి వేస్తే ఆనందంగా ఉంటుంది కదండి అంచేతం ఘృతంతో పోలుస్తారు ఘృతస్య ధార అభిచాక అని సముద్రాదూర్ నిర్మధుమాగం ఉదారత్ అని ఇలాగా ఉంటాయి మంత్రాలు సముద్రము నుండి ఒక కెరటము మధుమాన్ ఎటువంటి కెరటము సో తేనెతో నిండిన కెరట తేనెతో నిండిన కెరట ఎక్కడి నుంచి వస్తుందండి తేనె సముద్రం నుంచి వస్తుంది ఇటువంటి మంత్రాలని మనం లిటరల్గా తీసుకోకూడదు తేనె సముద్రం ఉంది పాల సముద్రం ఉంది పెరుగు సముద్రం పాల సముద్రం అంటే పెరుగు సముద్రం కూడా ఉంటుంది గురప్ప సముద్రం నెయ్యి సముద్రం ఒకటి ఉంటుంది చెరుకు రసం సముద్రం ఒకటి ఉంటుంది ఎందుకంటే వేసంకాలం చెరుకురసం తగ్గ సంస్కారాన్ని బట్టి చెరుకురసముద్రం సురా సముద్రం ఒకటి ఇవన్నీ ఉంటాయి ఎందుకంటే ఒకదానికి మీరు లిటరల్ మీనింగ్ని యాక్సెప్ట్ చేస్తే దాని వెనకాల పది పరిగెత్తుకు వస్తాయి మామిడి సముద్రం మాత్రం ఎందుకు వెనకాల పడిపోవాలి అది కూడా పెట్టుకుందాం అని ఇంకొకటి అంటాడు ఎవరి సంస్కారం మజ్జి సముద్రం అంటాడు లస్సీ సముద్రం అని ఇంకొకటి అంటాడు అలా కాదు సో ఇక్కడ సముద్రాత్ ఊర్మిహి మధుమాన్ మధుమయం మధు అంటే తేనె తేనె వంటి దేనితో నిండిన కేరటము అంటే ఆనందానుభవము ఈ ఆనందానుభవం ఉదారత ఈ పైకి వస్తూ ఉంటుంది ఎక్కడి నుంచి వస్తుంది హృదయంలో ఆత్మరూపంగా ఆనంద నిధానమే అంటే వాడు అస్తమానం జంప్ చేస్తూనో లేకపోతే ఆనందంగా జంతువులు వేస్తూ ఉంటాడు అనుకోదు దాని అభిప్రాయం పూర్ణ పూర్ణత్వంలో ఉంటాడు ఏ రకమైన సాధారణంగా సంసారలలో ఉండేటువంటి ఆ మానసికమైన దుఃఖము సూక్ష్మ దుఃఖం దుఃఖం అంటే అలాగ బుధం మీద పడిపోయి ఇంకోటి బుధం మీ పడిపోయి ఏడ్చేస్తూ ఉంటాడని కాదు ప్రతి మానవుని హృదయంలో ఒక సూక్ష్మ రూపంగా దుఃఖం ఉంటుంది సో దాన్నే భగవాన్ బుద్ధుడు కూడా దుఃఖం సర్వం అని చెప్పాడు సో ప్రతి సూక్ష్మ రూపంగా దుఃఖం ఉంటుంది ఇప్పుడు ధనం సంపాదిస్తే మనకి సుఖమే తప్ప దుఃఖం ఉండదు అని ధనాన్ని పొంగేసాడు వాడు ఆ ధనాన్ని రక్షించుకోవడం ఇలాగా దీన్ని సద్వినియోగం చేయడం ఇలాగా ఇన్ఫ్లేషన్లో దీని వాల్యూ పడిపోకుండా ఎలా కాపాడాలి అని దాని గురించి ఒక చిన్న బెంగ పెట్టుకుని ఉంటాడు అదే సూక్ష్మ దుఃఖం ఉంటాయి అలాగే భోగాన్ని అనుభవిస్తున్నప్పుడు కూడా ఈ భోగం బాగుంది దీన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాము అని ఒకవైపు అనుకుంటూ ఉన్నా మరోవైపుని అయ్యో ఇది పూర్తి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం రోడ్డు మీద పడతాము అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో లేక ఈ భోగాన్ని త్వరగా ఎంజాయ్ చేసేస్తున్నామే రోగం వచ్చేస్తుందేమో అని వీడికుండే అనుభవాలను బట్టి ఏదో కొంత దుఃఖము సూక్ష్మ దుఃఖమును మానవుడు ప్రతిమానవుడు కలిగే ఉంటాడు తర్వాత అభద్రత సో ఇన్సెక్యూరిటీ సో మృత్యు భయము ఇవన్నీ కూడా సూక్ష్మ రూపంలో ప్రతిమానమును ఎందు ఉంటాయి కాబట్టి ఏ వ్యక్తికి కూడా పూర్ణత్వం అనుభవానికి రాదు పూర్ణత్వం ఎవరికి అనుభవానికి వస్తుందంటే ఆత్మస్వరూపము ఆనంద నిధానము అనే సత్యాన్ని ధ్యానయోగం ద్వారా ఆవిష్కరించుకున్న వాడు మాత్రమే అటువంటి పూర్ణత్వాన్ని అనుభవానికి తెచ్చుకుని జీవన్ముక్త అవస్థలో నిలిచి ఉంటాడు బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం వేత్తి ఈ సుఖము జ్ఞానరూపంగా ఉంటుంది సాధారణంగా సుఖమును జ్ఞానమును జనులు విడివిడిగా తీసిపెట్టుకుంటారు సుఖం వేరు జ్ఞానం వేరు అని చాలా పొరపాటు సుఖం ఎప్పుడు కూడా జ్ఞాన రూపంగా ఉంటుంది తెలియబడని సుఖము అనేది ఏదీ ఉండదు సుఖము అంటే ఉపలబ్ధి తెలియబడేది అనే రూపంలోనే ఉంటుంది కాబట్టి సుఖమే జ్ఞానము జ్ఞానమే సుఖము ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది వ్యక్తి ఎత్ర నచైవాయం స్థితశ్చలతి తత్వత ఎవడైతే ఈ విధంగా ఆత్మస్వరూపంగా ఆనంద నిధానమును ఆత్మస్వరూపమును ఎవరైతే ఆవిష్కరించుకుంటాడో వాడు ఆ ఆత్మతత్వము నుండి తత్వము అంటే రియాలిటీ ఉన్నదేదో దాన్ని తత్వము అంటారు వాట్ ఈజ్ ఈజ్ దాన్ని తత్వము అంటారు అదే ఆత్మతత్వము ఆత్మస్వరూపము ఆ సచిదానంద ఆత్మ దాని ఆత్మ అంటే తాను అని అర్థం తన యొక్క యథార్థ స్వరూపము దాని నుండి నా చలతి దాని నుండి ప్రకటి చలించిపోడు జారిపోడు చలించిపోడు ఇప్పుడు విఠల ఉన్నాడు అనుకోండి పాండురంగ విఠల ఏ చలనము లేకుండా బాగుంటాడు అది విఠల బస్ నాట్ గోయింగ్ టు మూవ్ విత్ స్థల సో స్థల అంటే సత్ విత్ అంటే చిత్ ఆ సచిద్ ఆత్మ రూపంగా ఐశ్వరుడే ఉన్నాడు ఆ సచిద్త్మయే పూర్ణ ఆనందం స్థిత తత్వత న చలతి అని అవాక్యం స చూద్దాము భాష్యం చూస్తూ ఉన్నాము సుఖమాత్యం అత్యంతమే భవతి ఆత్యంతకం అనంతమిత్యర్థ కాలమునకం అతీతమైనది అంతమయ్యేది కాదు ఇప్పుడు ఓట బావి ఉందనుకోండి ఈ నూరు తోడితే అంతము కాదు అది మీరు తోడుతున్న కొల్ది మీకు ఓట వస్తూ ఉంటుంది అలాగే హృదయంలో నుంచి ఆనందము ఇది అంతమయ్యే ఆనందము కాదు మామూలుగా ఈ లౌకిక సుఖములని మనం ఏమనుకుంటామో వాళ్ళు అంతమైపోతూ ఉంటాయి ఎత్త బుద్ధి గ్రాహ్యం బుద్ధి యవ ఇంద్రియ ఇది బుద్ధి గ్రాహ్యం ఇది కూడా అయినట్టుంది అతి ఇంద్రియము ఇంద్రియ గోచరాతీతం అవిషయ జనితమి విషయములు అంటే భోగములు శబ్దస్పృశ రూపరగంధములనే భోగములు వాటి నుంచి పుట్టేటువంటి ఆనందము ఇది కాదు ఇంతవరకు వచ్చామండి వేత్తి తదీదృశం సుఖం అనుభవతి ఈ సుఖమును వేత్తి తెలుసుకు తెలుసుకున్నా అనుభవించుతానా ఒకటే అర్థం ఇప్పుడు లడ్డూ ఉందనుకోండి లడ్డూని మీరు తింటూ అనుభవిస్తున్నాను అంటే అర్థం ఏంటండి ఏమిటి అనుభవిస్తున్నారు అనుభవించడం అంటే అక్కడ తాత్పర్యం ఏమిటి అంటే ఆ రసమును తెలుసుకుంటున్నారు రసాన్ని తెలుసుకోవడమే రసాన్ని ఆస్వాదించటం తెలుసుకోవడం వేరు ఆస్వాదించడం వేరు కాదు రెండో ఒకటే అలాగే గంధం ఉందనుకోండి గంధాన్ని తెలుసుకోవడమే గంధాన్ని ఆఘ్రానించటము గంధాన్ని అనుభవించటము కాబట్టి అజ్ఞానించడం అన్నా తెలుసుకోవడం అన్నా అనుభవించడం అన్నా అన్నీ ఒకటే ఆ గ్రంథం దగ్గరికి వచ్చేప్పటికీ కాబట్టి ఇక్కడ వేత్తి అంటే తెలుసుకొనిచున్నాడు అదే అనుభవించుతున్నాడు సో ఈ విధంగా జ్ఞానాన్ని సుఖాన్ని తెలుసుకోవడం అంటే జ్ఞానం జ్ఞానాన్ని సుఖాన్ని విడతీయకూడదు ఏది జ్ఞానమో అదే సుఖము ఏది సుఖమో అదే జ్ఞానము మనిషి ఆ తత్వంలో విభాగాలని కల్పించుకుని దుఃఖిస్తూ ఉంటాడు ఉదాహరణకి మీరు ఇద్దరు మీరు అడగండి జ్ఞాన జ్ఞానం కోసం మనిషి ఎక్కువ తొందరపడతాడా సుఖం కోసం ఎక్కువ తొందరపడతాడా మీరు చెప్పండి సుఖం కోసం ఎక్కువ తొందరపడతాడు పైగా ఏమంటాడు జ్ఞానానికి కంగారు లేదు సుఖం ముఖ్యం అంటాడు చూడండి జ్ఞానాన్ని సుఖాన్ని విడదీసి కూర్చున్నాడు ఎప్పుడైతే జ్ఞానాన్ని సుఖాన్ని విడదీసేదో వాడు దుఃఖ భాజనుడైపోతాడు దట్ ఈస్ హౌట్ ఈస్ జ్ఞానానికి కంగారు లేదు సుఖం కావాలంటాడు సో అక్కడ అదే అజ్ఞానం అంటే జ్ఞానం వేరు సుఖం వేరు అనుకోవడమే అజ్ఞానం ఎత్ర ఎస్మిన్ కాలే స ఏ కాలము ముందు అయితే ఈ సత్యాన్ని ఆవిష్కరించుకుంటాడో ఆ కాలము వాడు ఆత్మనిష్ఠుడై జీవన్ముక్తుడై ఉంటాడు ఇదంతా కూడా ఏదో ఒక ఫిలసాఫికల్ డిస్కోర్స్ ఒక పరిభాషారూపమైనటువంటి ప్రసంగం అని మీరు అనుకోద్దు అదేమి ఫిలసాఫికల్ డిస్కోర్సే దాంట్లో ఏం సందేహం లేదు బట్ అట్ ది సేమ్ టైమ్ ఇది దిస్ ఇస్ ఆల్ అబౌట్ యూ అండ్ మీ మన స్వరూపాన్ని గురించి ఇప్పుడు ఇక్కడ అనుభవానికి తెచ్చుకోదగిన మన స్వరూపాన్ని గురించి మాత్రమే అయం విద్వాన్ ఆత్మస్వరూపే స్థిత తస్మాన్నైవ చలతి త సో ఈ విద్వాంసుడు విద్వాంసుడు అంటే జ్ఞాని అని అర్థం పండి అంటే డిగ్రీలు యూనివర్సిటీ డిగ్రీలో ఉన్నవాడు కాదు అయితే విద్వాన్ అవు డిగ్రీ ఒకటి ఉంది తిరుపతి యూనివర్సిటీ వెంకటేశ్వర యూనివర్సిటీ వాళ్ళు ఇస్తారు ఆ డిగ్రీలో మళ్ళీ రెండు ఏ విద్వాన్ బి విద్వాన్ ఆ పేర్లు ఎలా ఉన్నాడు అంటే ఇంకా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన ఆ లక్షణం పోల ఏ విద్వాన్ బి విద్వాన్ మీరు ఏ విద్వాన్ పాస్ బి విద్వాన్ పస్ అయ్యారా ఆ విద్వాంసుడు గురించి మనం మాట్లాడట్లేదు విద్వాన్ అంటే ఆత్మస్వరూపమును ఆవిష్కరించుకున్న జ్ఞాని సో ఆయన ఆత్మస్వరూపే స్థిత ఇప్పుడు ఈ స్థిత అనే పదాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు స్థితి అంటే స్టేబుల్ వేర్ యు ఆర్ ఫిక్స్డ్ ఫిక్సేషన్ మనిషి యొక్క ఆ ఫిక్సేషన్ ఆ పదం ఎలా చెప్పాలో కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది Every person has a fixed uh, thing in life. So, uh, now there is a business man. A business man is selling devalian, he is selling market place, he is selling a lot of money, he is selling a lot of money, he is selling a lot of money, but where is he fundamentally fixed? Can you tell me? Where is he fundamentally fixed? In his business. అవునండి సో ఒక బ్యాంకర్ ఉంటాడు వాట్ ఈజ్ హిజ్ స్థితి అది స్థితి అంటే పదం అది వాట్ ఈజ్ హిజ్ స్థితి బ్యాంకర్ యొక్క స్థితి ఏమిటి మనీ క్యాష్ ఏమండీ భూనాయకుడు ఉంటాడు శ్లోకం ఉంటుంది భూనాయకం వా ధననాయకం వా భజన్ భువం వా భజన్ ధనమేతి లోకే తద్విఘ్ననాథం న భజామిగో శ్లోకం ఉంటుంది ఆయనకి విఘ్ననాయకుడు అని పేరు విఘ్నేశ్వరుడికి ఒక కవి అంటాడు భూనాయకుణ్ణి మీరు ఆరాధిస్తే మీకు ఏమిస్తాడు భూమిస్తాడు ధననాయకుడిని ఆరాధిస్తే ఏమిస్తాడు ధనమిస్తాడు విఘ్న నాయకుడిని ఆరాధిస్తే ఏమిస్తాడు అదే అదే అనాలజీని బట్టి విఘ్నాలు ఇస్తాడు కాబట్టి నేను నిన్ను ఆరాధించటం లేదు ఎందుకంటే నాకు విఘ్నాలు వద్దు మరి ఏం చేస్తున్నావు అంటే నీకు దూరం నుంచే నమస్కారం చేస్తున్నాను అని ఒక కవి చమత్కారంగా అంటాడు సో ఆ విధంగా ఇప్పుడు భూనాయకుడు భూస్వామి భూస్వామి ఉన్నాడు అనుకోండి వాడి స్థితి ఏమిటి భూమి ఏమండే ఓ ప్రొఫెసర్ ఉన్నాడు అనుకోండి యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆయన స్థితి ఏమిటి ఇంటలెక్ట్ దట్ ఈస్ హిజ్ ఇంటలెక్ట్ కేవండి సో ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న జ్ఞాని యొక్క స్థితి ఏమిటి సచ్చిదాత్మ సచ్చిదాత్మయందు నిలిచి ఉంటాడు ఇప్పుడు చూడండి మీరు ఆలోచించండి నేను నా స్థితి ధనము అంటే ఇప్పుడు నా స్థితి ఏమైంది అనాత్మ అయిందా లేదా ఆత్మ కానిది భూమి నా స్థితి ఈ విధంగా ధనము కానీ భూమి కానీ లేక రియల్ ఎస్టేట్ ఇచ్చారు లేకపోతే పేరు ప్రతిష్టలు సమాజంలో పేరు ప్రతిష్టలు కానీ లేకపోతే కొంతమందికి పుణ్యం సంపాదించి చాలా పుణ్యం మూటగట్టు ఇప్పుడు ఇంక ఇక్కడ ఈ జగత్తులో సంపాదించాల్సిన పుణ్యం అంతా అయిపోయింది ఇప్పుడు రెడీ టు గో టు హెవెన్ ఇప్పుడు వారు హెవెన్కి వెళ్ళగానే భోగాలను అనుభవిస్తారన్నమాట కాబట్టి వాళ్ళ స్థితి ఏమిటి స్వర్గం సో ఈ విధంగా ప్రతి మానవుడికి కూడా స్థితి ఎక్కడ ఉన్నది అనాత్మయందు ఉన్నది వాళ్ళని అజ్ఞానులు అనాత్మయందు మీరు స్థితి పెడితే ఆ స్థితి అది స్థితి స్థిరంగా ఉండే స్థితి అది అస్థితి సో ఇప్పుడు సత్రంలో వెళ్ళి మకాం పెట్టారనుకోండి అప్పుడు ఏం చెప్తారు వాళ్ళు రెండు పోట్లు మూడు పోట్లో ఊరుకుంటారు వాళ్ళ లెక్క ఏదో ఉంటుంది ఆ మూడు పోట్లు అవగానే ఎక్స్టార్ మీ మోటార్ పెట్టారు బాగానే ఉంది చాలా బలంగా కూడా స్థిరంగా ఇంకా కదపడానికి వీలు లేని విధంగా పెట్టినట్టు ఉన్నారు కానీ మీరు ఈ మోటార్ని తీసేసుకుని వెళ్ళిపోండి అని చెప్పేస్తారు పంపించేస్తారు ఎలా మర్యాదగా చెప్తారు ఆ మర్యాద మనం నిలబెట్టుకుంటే పర్వాలేదు లేకపోతే ఫిజికల్గా రిమూవ్ చేసేస్తారు కాబట్టి అంచేతనే మానవుడు ధనంలో స్థితి పెట్టుకున్నవాడు వంచితుడైపోతాడు ఆ ధనం నుంచి సెపరేట్ అయిపోయి గుండె పగిలిపోతుంది వాడు ఎక్కడ స్థితి పెట్టుకున్నాడో అది లేదు అంటే గుండె పగిలిపోతుంది ఎందుకంటే మేము పార్టీకి దాని రోజు నుంచి సేవ చేస్తే మాకు టికెట్ ఇవ్వలేదని చెప్పేసి రోడ్డు మీద పడి ఎంత గలాభా చేస్తున్నారో చూడండి అంటే వాడు ఆ పార్టీలో స్థితి పెట్టుకున్నాడు ఆ స్థితి నిలబడలేదంటే వాడే గులాభా చేస్తాడు రెండు మనిషి అలాగే ఉంటాడు ధనంలో స్థితి ఉందనుకున్నవాడికి జనంలో స్థితి లేదు అనే సత్యం ఆవిష్కృతమైనప్పుడు ఏ కాలంలో ఆ సత్యం వాడికి తెలుస్తుందో అప్పుడు వాడు గుండె పగిలిపోతుంది అలాగే బంధువుల కొడుకు కూతురు అయితే మనవలు వీళ్ళేదో నన్ను ధరిస్తారు అని వాళ్ళ స్థితి పెట్టుకున్నవాడు వాడు తప్పనిసరిగా పరాభూతుడైపోతాడు ఎందుకంటే వాళ్ళ జీవితాలు వాళ్ళవి వాళ్ళేదో కొద్దిగా హెల్ప్ చేయడానికి అభ్యంతరం ఉండదు కానీ అంతలాగా డిపెండెన్స్ ఉండకూడదు కాబట్టి ఇదంతా అజ్ఞానం దీనికి దృష్టాంతం చెప్తా చూడండి ఒక ఆయన కారు పోయింది కారు పోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు అయ్యా నా కారు పోయింది అండి కారు పోయిందంటే వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ చూపించండి అని అడిగారు అంటే ఏదో చిన్న పౌచ్లో ఏదో డాక్యుమెంట్స్ ఏవో ఉన్నాయి అది తీసి వాళ్ళ ముందు పెట్టాడు పెడితే వాళ్ళు చూశారు ఏమండి మీరు టాక్సీ ఎప్పుడు కట్టారని అడిగారు అడిగితే మూడేళ్ల క్రితం అప్పుడు గుర్తుకొచ్చింది ఆయన గత మూడేళ్ల నుంచి ట్యాక్సీ కట్టలేదు ఆయన వెంటనే అరెస్ట్ చేసి అక్కడే జైల్లో పెట్టారు ఎందుకంటే లాలో మూడే అలా అనుకోండి ఇండియాలో ఇలాంటివి ఏం చేయరు చేసే చోటు చేస్తారు మరి చేసే చోటు చేస్తారు దేర్ ప్లేసెస్ వేర్ లా ఈజ్ అనాక్ట్ చట్టబద్ధమైన పాలన ఉన్న ప్లేసులు ఉంటాయి ఇండియాలో ఉంటాయి ఇండియాలో కూడా ఉండొచ్చు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో డీజీ మహంతి గారు వచ్చిన తర్వాత చట్టబద్ధమైన పాలన చేస్తున్నారని ఎక్కడో పేపర్లో చదివాను ఇక్కడ కూడా ఉండొచ్చు ఏమీ అభ్యంతరం లేదు పోలీసులు తమ డ్యూటీని ఉత్సాహంగా చేస్తున్నారు అని అంటున్నారు ఎవరినైనా పట్టుకుంటే అరెస్ట్ చేసేస్తున్నారు అని ఏదో అంటున్నారు సో ఈయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టాడు ఇప్పుడు ఈయన పోలీసు దగ్గరికి ఎందుకు వెళ్ళాడు తన దుఃఖాన్ని పోగొడతారేమో అని వెళ్ళాడు ఆయన ఈయనకి లభించిందేమిటి మరింత దుఃఖం వాళ్ళు అయ్యా నా కారు వెతికి ముందు లోపల కూర్చోండి ముందు మూడు రోజుల సంవత్సరాల ట్యాక్స్ కట్టాక మీ కారు పోయిందనే విషయం కంప్లైంట్ మేము రిజిస్టర్ చేస్తాం సో ఆ రకంగా మానవుడు తాను దుఃఖితుడయి తాను అపూర్ణుడయి అజ్ఞానం చేత ఆనందం కోసం సుఖం కోసం ధనాన్ని పట్టుకున్నాడు ఇప్పుడు ఆ ధనం వీడికి ఏమిచ్చింది సుఖమిచ్చిందా లేదు మరింత దుఃఖాన్ని ఇచ్చింది భోగాల్ని పట్టుకున్నాడు సుఖం కోసం అవి ఏం చేస్తున్నాయి మరింత భోగాల్ని ఇస్తున్నాయి నేను చెప్పింది దృష్టాంతం మీకు సరిపడిందా సరిపడాలి సరిపడకపోతే మీ అండర్స్టాండింగ్ సంథింగ్ మిస్సింగ్ అని చెప్పాల్సి ఉంటుంది మంచిది దృష్టాంతం పోలీస్ స్టేషన్ కారు పోయిందిరా అని వెళ్ళి వాడు కాల్పడుతుంటే వాడు అరెస్ట్ చేసి లోపల పెట్టినాడు మన బతుకల్లా ఓ ధనమా నాకు సుఖాన్ని అంటే ఆ ధనం వీడికి మరింత దుఃఖాన్ని ఇస్తుంది ఓ భోగములారా మీరు నాకు సుఖాన్ని అంటే అది మరింత దుఃఖాన్ని ఇస్తుంది వీడి సెంటు కొంటాడు సెంటు కొని ఓ ముక్కు నువ్వు ఈ సెంటు ద్వారా నాకు సుఖాన్ని ఇవ్వు ఇప్పుడు ఆ ముక్కు వీడికి సుఖాన్ని ఇస్తున్నా దుఃఖాన్ని దుఃఖాన్ని ఇస్తుంది సో ఈ విధంగా వీడు సుఖం కోసం ఆనందం కోసం స్వర్గం స్వర్గంలో సుఖం కోసం వెళ్తాడు ఆ పుణ్యం ఖర్చేపోయిన వెంటనే ఇంద్రుడు అక్కడ నిలికెందుకు తోసేస్తాడు కాబట్టి మళ్ళీ వీడికి దుఃఖమే వచ్చింది ఇది అజ్ఞానం ఈ అజ్ఞానాన్ని పారద్రోలి ఎవడైతే ఆత్మస్వరూపంలో సుఖాన్ని ఆవిష్కరించుకుంటాడో వాడు యథార్థమైన స్థితిని చేరుకున్నాడు అంతవరకు వాడు యథార్థ స్థితిని చేరుకున్నట్టు కాదు యథార్థమైన స్థితి వాస్తవమైన స్థితి దాన్ని తత్వము అంటారు బికాస్ దట్ ఈస్ ది ట్రూత్ దట్ ఈస్ వాట్ ఈస్ ఆ తత్వాన్ని చేరుకున్నవాడు దాని నుంచి మళ్ళీ చెలించిపోడు తత్వస్వరూపా ఇత్య తత్వస్వరూపము నుండి జారిపోడు అనర్థం సో దీన్నే గౌడపాదాచారిలో చోట ఏమన్నారంటే స్వస్థం శాంతం సనిర్వాణం అకథ్యం సుఖముత్తమం ఈ స్వస్థ అనే ఒక పదం ఉన్నారు స్వస్థ అందరూ వింటారు స్వస్థ అందరూ వినే ఉంటారు సంస్కృత పదం కానీ తెలుగులో వాడతారు స్వస్థులయ్యారు అంటే అనారోగ్యం వచ్చి అది పోయి మళ్ళీ ఆరోగ్యంగా ఉన్నారు ఇప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి ఇన్ఫెక్షన్ రావడానికి ముందు ఎలా ఉన్నాడు కులాసాగా ఉన్నాడు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏమైంది ఆ కులాసా పోయింది కావండి మళ్ళీ ఇన్ఫెక్షన్ మందు వేసుకుని తగ్గింది అనుకున్న ఇన్ఫెక్షన్ మళ్ళీ కులాసాగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ముందు వెనక కులాసాగా ఉన్నాడు అంటే వాడి స్వరూపం ఏమిటి కులాస కాబట్టి స్వా ఏమిటి కులాస ఈ స్వా ఏమైంది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా పోయింది ఆ ఇన్ఫెక్షన్ పోయినట్టు అనిపించింది దాని మీద ఒక కవర్ వచ్చేసింది ఫిజికల్ ఎగ్జాంపుల్ సో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాలం కారణంగా స్వా నుంచి దూరం అయ్యాడు మళ్ళీ infection, ఇన్ఫెక్షన్ కరెక్ట్ చేస్తే ఏమైపోయాడు మళ్ళీ స్వా వచ్చేసింది దీన్ని స్వస్థ అంటారు అంటే తనదైన సహజమైన స్థితి Kushala sthiti ఏది గలదో దాని ఎందు ఉన్నాడు ఈ కుశల స్థితికి వర్ణన ఏమి ఉండదు ఆ కుశల స్థితికి ఒకే వర్ణన ఉంటుంది అకుశలము రోగము లేని స్థితి అని నెగిటివ్ వర్ణనే ఉంటుంది అంచేతనే హెల్త్కి సంస్కృతంలో ఆరోగ్యము అని పేరు అంటే రోగము లేని స్థితి దానికి ఏదైనా పాజిటివ్ పేరు పెట్టచ్చు కదా పాజిటివ్ పేరు పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది స్వస్థితి స్వస్థితికి వర్ణన లేదు ఇంకా అది స్వకానప్పుడే వర్ణన ఉంటుంది స్వకాని స్థితి ఏమిటి రోగము మరి స్వా వచ్చేస్తే ఏమిటి రోగము లేకుండా అరోగ ఆరోగ్యము అదేవిధంగా వీడు తన ఆనందం అనేది బాహ్యమునందుగలదు అని సంసారంలో పరిభ్రమిస్తున్నంతకాలం వీడు స్వాకి దూరమై దుఃఖితుడై ఉంటాడు ఎప్పుడైతే తిరిగి స్వాని చేరుకుంటాడో అంటే ఆత్మస్వరూపాన్ని చేరుకుంటాడో ఆత్మయే ఆనంద నిధానము అని ఆవిష్కరించుకుంటాడో అక్కడతోటి వీడు మళ్ళీ స్వస్థుడవుతాడు తర్వాత ఆనందము లేక సుఖము బాహ్యమునందున్నది అనే మనస్సు ఎప్పుడైతే బాహ్యము వైపు పరుగులు తీస్తూ ఉంటుందో దానికి అశాంతి అని పేరు మనస్సు యొక్క అశాంతి తీవ్రమైన చలనము అశాంతి స్ట్రెస్ అని ఈ స్ట్రెస్ గురించి మీరు పెద్దలు చాలామంది వింటూ ఉంటారు నవేడేస్తే గురించి చాలా మంది ఆలోచన కూడా చేస్తూ ఉంటారు డాక్టర్లో వెళ్ళి చెప్తూ ఉంటారు మీరు స్ట్రెస్ వల్ల సఫర్ అవుతున్నారండి అని కూడా మీరు వింటూ ఈ బీపీ ఇవన్నీ కూడా స్ట్రెస్ రిలేటెడ్ డిసీజెస్ ఈ స్ట్రెస్ అనేది ఏమిటో తెలుస్తున్నా అండి ది థాట్ ఒక సంకల్పం నుంచి స్ట్రెస్ పుడుతుంది ఇప్పుడు ఉదాహరణకి మీరు ఏదైనా ఒక వస్తువుని చూశారనుకోండి ఈ వస్తువు నాకు ఉండాలి ఇది ఉంటే బాగుంటుంది అని సంకల్పం కలిగిందనుకోండి ఆల్రెడీ యు ఆర్ ఇన్ స్ట్రెస్ అంచేతనే స్ట్రెస్ రావడానికి వాడేమీ కష్టపడిపోకలేదు విండో షాపింగ్కి వెళ్తే చాలు బోల్డ్ స్ట్రెస్ అక్యూములేట్ అయిపోతుంది విండో షాపింగ్ అంటే ఏమన్నా మీకు ఐడియా ఉందా అంటే అలాగే వెళ్తూ ఉండడం ఆ విండోలో ప్రదర్శించినటువంటి గుడ్స్ చూస్తూ ఉండడం ఇది నాకు బాగుంటే బాగున్నావు అది ఉంటే బాగున్నావు అనుకుంటూ ఉన్నాను ఇది స్ట్రెస్ అలాగే క్రియేట్ అవుతుంది కాబట్టి ఈ స్ట్రెస్ ఎక్కడి నుంచి పుడుతుందంటే మనస్సు యొక్క అశాంతి నుంచి స్ట్రెస్ పుడుతుంది మనస్సుకి అశాంతి ఎక్కడి నుంచి వస్తుంది బాహ్య విషయములందు సుఖము కలదు అనే అజ్ఞానం చేత బాహ్య విషయముల ఎందు కామన్ అని పెంచుకుంటే అక్కడి నుంచి స్ట్రెస్ పుట్టి అశాంతి పుట్టి వీడు దుఃఖాన్ని అనుభవిస్తాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసినట్టుగా ఒకసారి నాది వస్తూ ఎవడో అపహరించారు అండ్ మీరు కంప్లైంట్ ఇవ్వకపోతే మీ మీదకి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైట్కి వస్తారండి అంటే మీరు పోయినా ఊరుకున్నారంటే దీంట్లో ఏదో మతల వ్యవహారం అని చెప్పేసి వస్తారు మీరు ఏదో వేధాంతి కాబట్టి కంప్లైంట్ ఇవ్వలేదని వాళ్ళు అనుకోరు చాలా తెలివి తక్కువ పడవాయా అందులో బలవంతంగా ఓ కాగితం రా సంతకం పెట్టించి పోలీస్ స్టేషన్లో పారేశారు పారేసి ఊరుకోకుండా ఎవరికో చెప్పారు ఈ స్వామీజీ ఆయన పోయిందండి వస్తువు అది కొంచెం పట్టుకోవాలని ఆ పోలీసులు ఎవరికో చెప్పారు వాళ్ళు పోలీసులు పట్టుకోవాలనుకుంటే పట్టుకోకుంటారు దేవాంతగా ఉంటుంది నేను ఇవ్వలేదో పుస్తకం చూసుకుంటున్నా పొద్దున్నే ఖాళీగా ఉన్నాను పుస్తకం చూసుకుంటుంటే పోలీసు ఆయన వచ్చారు అయ్యా దైతే అని ఆయన పక్కన ఇంకొక దొంగగారు కూడా ఉన్నారు అయ్యా ఇద్దరిని ఇద్దరు అతిథులే కదా అని ఇద్దరిని లోపలికి పిలిస్తే ఏమన్నా మీరు ఇద్దరిని అలా సమానంగా పిలుస్తారు ఏమిటని పోలీసు ఆయన నన్ను కోప్పలా అనుకోకండి మీరు అతిథులుగా వచ్చారు అతను కూడా అతిథిగా అతను అతిథి ఏమిటండి దొంగని మీ వస్తువులు దొంగించింది వీడేనండి ఉన్నవా దొంగంటే రుద్రుడితో సమానం దాని ఆయన లోపల కూర్చో కూర్చో ఇది అయిన తర్వాత వాడికి కింద కూర్చోబెట్టాల్సి వచ్చింది మొత్తానికి కుర్చీ ఇస్తే ఒప్పుకోలేదు పోలీసు ఆయన సో అతన్ని కింద కూర్చోబెట్టి పోలీస్ ఆయన కుర్చీలో కూర్చోబెట్టి ఇద్దరికి కూడా కాఫీ ఇచ్చేది నేను అదేవిటండి ఇద్దరిని సమానంగా ట్రీట్ చేస్తారు అటు మళ్ళీ కోప్పడ్డారు ఆయన పైగా మీరు ఇలా చేస్తే వాళ్ళ దొంగతనాన్ని మీరు ప్రోత్సహించిన వారు కూడా కోప్పడ్డారు అస్తూ అయిపోయింది ఇంతకీ ఆయన ఎందుకు వచ్చేటంటే ఆ వెరిఫికేషన్ ఇక్కడి నుంచైనా తీసుకెళ్తా ఈ గదిలో నుంచి అయినా నువ్వు పట్టుకెళ్ళావు అని అవన్నీ కన్ఫర్మ్ చేసుకుని అయ్యా మీ వస్తువు దొరికింది అని నాకు చెప్పి వెళ్ళాడు నేను ఆనందపడిపోయాను ఆ సో నాకు ఇచ్చేస్తారేమో అనుకున్నా నేను వెంటనే వెళ్ళిపోయాను గంట అయిపోయిన వెళ్ళిపోయాను పోలీస్ స్టేషన్ వెళ్ళిపోయాను ఏమన్నా నా వస్తువు దొరికింది ఇవ్వండి అంటే అలా ఇవ్వరండి మీరు ఏదో ఉన్నారు కోర్టులో తీసుకోండి కోర్టులో తీసుకోండి అంటే ఎక్కడుంది కోర్టు మామూలుగా నేను ఉండేది పద్మారావు నగర్ అయితే దీనికి సంబంధించిన కోర్టు సంగారెడ్డిలో ఉంది సంగారెడ్డి వెళ్ళి రోడ్డు మీద ఉంది అక్కడెక్కడో ఉంది కోర్టు అది ఆ జ్యూరిస్టిక్షన్ అక్కడ ఉంది ఈ మెదక్ వెళ్ళి బస్సు మెదక్ మెదక్ కదా మేడిచల్ ఉంది కోర్టు నేను మేడిచల్ వెళ్ళాలా నేను తీసుకోనండి తీసుకోనంటే కుదరదండి సత్తనా చేస్తాను ఏదో వచ్చి తీసుకోండి వెళ్ళా వెళ్తే అక్కడ వాళ్ళు అంటారు miru laya ni puttkovalanta maaku laya enduga baye idonni laya what is this i was uh, I, i was uh, stunned by this turn of events ante akado laya garu unnaru swami ji meeralla khangar padaru procedures sir procedures nen magistrate giriki veli maatladatan meer magistrate giriki velanduku memu arrest chestaru you cannot go like that avadu amma garu unnaru sir you cannot go like that i you representing mayon kesanu no, you don't have a right to represent అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు నేను మీ కేసు రిప్రజెంట్ చేస్తాను ఇప్పుడు నన్ను నన్ను అయితే రిప్రజెంట్ చేయండి నేను ఊరికే నేను చేస్తానో నాకు ఫీజు ఇవ్వండి ఏం ఫీజు అండి డబ్బు పోయి వస్తువు పోయి నేను బాధపడుతుంటే ఫీజు ఏవి అండి చూడండి మీరు ఊరికే సత్యకాలం మాటలు మాట్లాడతాను మీకు నేను మీ మనస్సు నాకు అర్థమైంది మీరు ఐదు రూపాయలు ఇవ్వండి ఈరోజు సాయంకాలం మీ కేసు నేను సెటిల్ చేస్తానని చెప్పాను ఆఖరికి నా దగ్గర ఇంకో ఫ్రెండ్ కూడా ఆయన చెప్పినట్టు జాడు ఆయన హీఈస్ డూయింగ్ ఏ సర్వీస్ టు యూ ప్లీజ్ డూ దాట్ సో ఐ గేవ్ యూ ఫైవ్ రూపీస్ ఆ మ్యాజిస్ట్రేట్ గారు పిలిచారు ఈ లాయర్ గారు నా కేసు రిప్రజెంట్ చేశారు ఆమె నన్ను అడిగారు ఏమండీ ఇది మీదే నా అవునమ్మా అన్నాను మంచిది ఆవిడ ఆర్డర్ పాస్ చేశారు ఆ తర్వాత అతను ఎవడో తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు అతనికి మళ్ళీ ఇంకో వంద నేనన్నా నాకు వద్ద అయింది వచ్చేసుకోవడం వద్దు కుదరదు అంతకోబెట్టి తీసుకోలేదు ఇగో ఇలా ఉంటుంది సుఖం కోసం బాహ్య వస్తువులను ఆశ్రయించడం అంటే ఇగో ఇలాగే ఉంటుంది కాబట్టి సో ఇట్ ఈజ్ ఉభయతో పాషా రజ్జు యూ కెనాట్ ఎస్కేప్ ఈ సంసారం అలాంటిది దాంట్లో సుఖాన్ని మీరు అపేక్షించారంటే యు ఆర్ ఇన్ వెరీ సీరియస్ ట్రాబ్బమ్ కాబట్టి సుఖమ కాబట్టి అశాంతి నాకు ఈ సంసారంలో ఇది కావాలి అది కావాలని మీరు అపేక్షించటమే అశాంతి అదే స్ట్రెస్ ఎప్పుడైతే మీరు దేన్ని అపేక్షించకుండా ఎంటీ మైండ్ నాట్ బ్లాంక్ మైండ్ ఎంటీ మైండ్ నాట్ బ్లాంక్ మైండ్ ఎంటీ మైండ్ నో ఎక్స్పెక్టేషన్ నో యాంటిసిపేషన్ అండ్ యువర్ ఫుల్నెస్ ఆ స్థితిలో మీకు స్ట్రెస్ ఉండదు నో స్ట్రెస్ దాన్నే శాంతం అంటారు కాబట్టి ఇక్కడ గౌడపదాచార్యులు ఏమంటారు అంటే స్వస్థం శాంతం స నిర్వాణం ఎప్పుడైతే మీరు ఎక్స్పెక్టేషన్స్ అండ్ యాంటిసిపేషన్స్ డిజైర్స్ అండ్ ఫియర్స్ ఏమీ లేకుండా అన్ని తీసి పారేశారో అప్పుడు మీ హృదయము నిర్వాణంతో దాన్ని నిర్వాణము అంటారు దీన్ని బుద్ధిస్ట్ లిటరేచర్లో నివాణ అని అంటూ ఉంటారు స నిర్వాణం సో అకథ్యం అది తిది అని ఎవడు అది దాన్ని మీరు వాగ్ రూపంగా వర్ణించి ఇదేమీ ఉండదు సుఖం ఉత్తమం అది ఉత్తమమైన సుఖము మనుస్మృతికారుడు ఈ సుఖాన్ని లేక ఆనందాన్ని ఒక పద్ధతిలో నిర్వచించాడు ఆయన ఆయన ఏమన్నారంటే సర్వం పరవశం దుఃఖం సర్వమాత్మవశం సుఖం ఏతద్విద్యా సమాసేన లక్షణం సుఖ మీకు సుఖదుఖముల యొక్క లక్షణాన్ని మీకు సమాసంగా అంటే సంగ్రహంగా చెప్తున్నాను తెలుసుకోవాలి ఏమిటి పరవశం సర్వం దుఃఖం ఈ అదర్ దాన్ ఆత్మ సుఖం కోసం ఆధారపడ్డారు అంటే అది దుఃఖమే అదర్ ఏదైనా కావచ్చు అదర్ ధనం అనుకోండి ధనం మీద మీరు సుఖం కోసం ఆధారపడితే దుఃఖం అయిపోతుంది చెప్పాను కదా మీరు లా కావాలని పోలీస్ స్టేషన్ కోసం వెళ్ళినట్టు పరిస్థితి మీకు లా దొరక్కపోగా మీరు చాలా తబుల్లో పడుతున్నారు నేను ఎక్కడో కార్టూని చూశాను ఒక రౌడీ ఒక ఆయన్ని పరిగెత్తుకు తరువుకు వస్తున్నాడు తరువుకు వస్తుంటే ఆ రౌడీ పరిగెత్తుకుతున్నాడు ఇంతట్లోకి ఏమన్నా అదిగో అదే పోలీస్ స్టేషన్ అంటే ఆయన గమ్మున ఎక్కువ పరిగెత్తు అర్థమైనా ఇంకా ఎందుకంటే డోంట్ వాంట్ కనం నుంచి పొయిలో పడ్డట్టుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాను అనుకోండి వాళ్ళు ఎఫ్ఐఆర్ రాయించుకుంటారు అంత క్లియరిక్ అది ఆయుధాలు అవన్నీ పెట్టుకుని విలన్స్ వెంటనే పనిష్మెంట్ చేసేయడానికి కాసుకొని కూర్చుని ఉంటారని మీరు అనుకుంటున్నారేమో అలాగే ఉండరు వాళ్ళు పెన్నులు కాగితాలు పెట్టుకుని కూర్చుని ఉంటారు మీరు ఏదైనా ఒక రిపోర్ట్ ఇస్తే ఎఫ్ఐఆర్ రిపోర్ట్ తీసుకుంటారు మిమ్మల్ని హింస వాడి దగ్గర కూడా సిమిలర్ రిపోర్ట్ తీసుకుంటారు వాడు కూడా మీకు రాసిస్తాడు ఏమని వీడు నన్ను హింస రాసిస్తాడు ముక్కు మీద వేలేసుకోవడం మీ వీడు నన్ను హింస పెడుతున్నాడే వాళ్ళు రక్షిస్తాడు వెళ్తే వీడు నా దగ్గర లెటర్ వాడి దగ్గర లెటర్ తీసుకుని ఇద్దరిని ఇద్దరిని డాన్స్ చేస్తూ ఉంటాడు అంచేతనే ఇటు ఉంటే అటుకోవడం సో దాట్ యువ నవ్ యూ హెవ్ టు అవాయిడ్ టూ థింగ్స్ యూ హెవ్ టు అవాయిడ్ ది థింఫ్ అండ్ యూ హ్యావ్ టు అవాయిడ్ ది రక్షక భట ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ సో ఎనీవే సో సర్వం పరవశం సో సర్వం పరవశం దుఃఖం యాజ్ లాంగ్ యాజ్ యూ డిపెండ్ అపాన్ ది అదర్ ఇట్ ఈస్ మిషరీ అదర్ ఆత్మకంటే భిన్నమైనది ఏదైనా మీరు ఆధారపడ్డారు అంటే ఆ దాని మీద సైకలాజికల్గా డిపెండ్ అయ్యారంటే అది దుఃఖమే సుఖమంటే సర్వం ఆత్మవశం సుఖం దీనికి నేను ఒక ఒక డౌన్ టు ది ఎర్త్ ఎగ్జాంపుల్ jukta ఉంటాను ఇప్పుడు రాత్రి ఎవింగ్ అయ్యిందండి ఆకలిగా ఉందండి ఎవడో డిన్నర్ పార్టీ ఇస్తాను రావాయా అని వాడు కార్లో ఎక్కడ ట్రాఫిక్ దుమ్ము ట్రాఫిక్ వేడి మూడు ఆ ట్రాఫిక్లో ఆ దుమ్ములో ఆ వేడిలో హాఫ్ అన్ ట్రావెల్ చేసి మీరు వెళ్తారు డిన్నర్ పార్టీకి అక్కడ కూర్చున్నందుకు సీట్ ఉండదు వెయిట్ చేస్తారు ప్లీజ్ బీ వెయిట్ ప్లీజ్ వెయిట్ హియర్ టు బీ సీటెడ్ అని ఒక బోర్డు పెడతాడు సో అక్కడ నిలబడి ఉంటారు ప్లీజ్ వెయిట్ చేయ ఇప్పుడో ఒక ఈ లోపల ఒక అందమైన యువత ఒక చిన్న పేరు పెట్టుకుని మీ పేరు ఏమిటని ఏదో వెళ్ళడానికి వస్తాం అమ్మా రెండు గమ్ముని పెట్టించుంటే అలా కంగారు పడితే అవ్వండి అని ఆవిడ నిమిషాలు ఆగండి అప్పుడు తీసుకువెళ్ళి మీకు ఒక చోటు చూపిస్తుంది అక్కడ టేబుల్ మీద చాలా ఖరీదైనటువంటి లినిన్ ఒకటి వేసి అది తింటారా కూర్చుని ఆకలి అది తినలేరు కదా అప్పుడొచ్చి మెలమెల మెరిసిపోయే కట్లరీలు గ్లాసులు ప్లేట్లు అన్నీ పెడతారు ఆ తర్వాత ఇంకొక పది నిమిషాల తర్వాత వచ్చి ఆర్డర్ తీసుకుంటారు ఆ ఆర్డర్ని సర్వ్ చేసేప్పటికీ మీకు స్పృహ తప్పినా మీరు ఆశ్చర్యపడకండి నేర సొంత అలా కాకుండా చారు మజ్జిగ అన్నం ఎనిమిదింటికి ఆకలి వేస్తే చారు మజ్జిగ కొంత రైస్ ఉంది ఇంట్లో ఈ జారుతోటి మధ్యతోటి అన్నం తినేసి మంచినీళ్ళు తాగేసి దేవ మీద అన్నం పెట్టి హాయిగా విశ్రాంతిగా దీంట్లో ఏది సుఖం అండి సో సర్వం పరవశం దుఃఖం పరవశమైనది ఏదైనా దుఃఖమే సర్వం ఆత్మవశం సుఖం ఈ సత్యాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది కాబట్టి తత్వస్వరూపాత్ నచువతే అష్టావక్ర గీతలో స్వాతంత్ర్యం పరమం సుఖం అన్నమాట అన్నారు ఐడియా అభిప్రాయం సో సెల్ఫ్ రిలయన్స్ ఈస్ ది గ్రేటెస్ట్ జాయ్ కాబట్టి అది ప్రాక్టికల్గాను ఉంటుంది ఫిలాసాఫికల్గా కూడా ఉంటుంది ప్రాక్టికల్గా ఏమిటి మన సౌఖ్యాన్ని మనం ఇతరుల నెత్తి మీద బరువు పెట్టుకుండగా మన మనం సెల్ఫ్ రిలయన్స్గా ఉంటాము అది సుఖమే దాంట్లో సందేహం లేదు ఇంతే కాకుండా ఆత్మస్వరూప నిష్ఠుడై ఉండుట ధ్యానం ద్వారా ఆత్మస్వరూపాన్ని అవగతం చేసుకుని దానియందు నిష్ఠను కలిగి ఉండుట అది స్వాతంత్ర్యం స్వ తన స్వరూపమునందు నిలిచి ఉండుట అంతకు మించిన సుఖము మరొకటి లేదు ఆ స్వరూప నిష్ఠ లభిస్తుంది అంటే ధ్యాన యోగం ద్వారా అంటే మెడిటేషన్ ద్వారా మనకి అది లభిస్తుంది అది ఆ శ్లోకము ఒక సమగ్రమైన విచారం తర్వాత మన్యతే నాధిక సిద్ధోన దుఃఖేనా గురుణి విచాల్యేవా అపరం లాభం దేనిని పొందిన వాడై మరి ఒక లాభమును లాభము అంటే పొందుట బయట నుంచి మన దగ్గరికి వస్తే దాన్ని లాభము అంటారు దేనిని పొందినవాడై మరి లాభము దీనికంటే గొప్పది అనే భావన ఉండదు అది ఇప్పుడు మీరు ధనాన్ ధనం తీసుకోండి ఈ ధనము అనేది ఎలా ఉంటుందంటే సాతిశయత్వము అని ఒకటి ఉంటుంది ఇప్పుడు సపోజ్ మీరు లక్ష రూపాయలు సంపాదించారనుకోండి వెయ్యి రూపాయలు సంపాదించిన వాడిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది అబ్బా ఐ మేడ్ ఇట్ అని చాలా ఒక ఉల్లాసంగా కంప్లీట్గా ఫీల్ అవుతారు ఒక పూర్ణత్వాన్ని మీరు ఫీల్ అవుతారు అదే ఈ లక్ష రూపాయలు సంపాదించిన వాడు ఒక కోటీశ్వరుణ్ణి కలిశారనుకోండి అప్పుడు వాడు ఎలా ఫీల్ అవుతాడు ఈ ఫీల్స్ దిస్ మచ్ ఇంతే ఫీల్ అవుతారు ఇప్పుడు మీ జేబులో వెయ్యి రూపాయలు పెట్టుకుని కాఫీ హోటల్లోకి వెళ్ళారనుకోండి ఎలా ఫీల్ అవుతారు యు ఆర్ లైక్ ఎ క్రింగ్ వెళ్ళి జబర్దస్త్ అక్కడ కూర్చుంటారు సార్ మీకు ఏం కావాలంటే ఓకే ఒక కప్పు కాఫీ తీసుకురా అని చాలా జబర్దస్త్గా అర్థం చేస్తారు సపోజ్ మీరు ఇదే వెయ్యి రూపాయలు జేబులో పెట్టుకుని ఒక డైమండ్ షాప్లోకి వెళ్ళారనుకోండి అక్కడ ఆ షాపు తలుపు తీసివని చూస్తేనే మీకు ధల అమ్మ బాబా ఇలా ఉన్నాడు ఏమిటైతున్నాడు ఆ పెద్ద పొడిగాటి ఫోటో అది చాలా కాషస్గా వెల్కమ్ చేస్తాడు అక్కడ వీడు వెల్కమ్ చేయడానికి అర్హుడైతే అర్హుడవునా కాదా అని అంచనా వేసి మరి వెల్కమ్ చేస్తాడు లోపలికి వెళ్ళగానే అన్నిటికంటే చీప్ ఏ రింగ్ రింగో ఇయర్ రింగో ఏదో అలాంటిది ఏదో చీపెస్ట్ స్మాల్ ఐటమ్ అది ఎంతండి అంటే ఫార్టీ ఫైవ్ థౌజండ్ సార్ అంటారు రూపాయలు సో ఎప్పుడు కూడా ఎంత లాభం కలిగినా ఆ లాభము దానికంటే అధిక లాభం అనేది ఎదురుకుండా కనపడుతూ ఉంటుంది ఎప్పుడైనా ఈ కంపెనీల యొక్క క్వార్టర్లీ మీటింగ్ ఉంటుంది ఆ మీటింగ్లో ఎకనామిక్స్టులు వీళ్ళందరూ కంపెనీ జనరల్ మేనేజర్ వాళ్ళు కూర్చుంటారు వీళ్ళు వీళ్ళు మీటింగ్లోకి వెళ్ళేప్పుడు ఈ మార్కెటింగ్ పీపుల్ వీళ్ళందరూ కూడా చాలా ఉల్లాసంగా ఫైల్స్ కొట్టుకుని వెళ్తూ ఉంటారు ఎయిర్ కండిషన్ రూమ్లో ఎందుకంటే ట్వంటీ గ్రోత్ సంపాదించారు వాళ్ళు లోపలికి వెళ్ళగానే ఆ చీఫే వీళ్ళందరినీ చీవాట్ మీ ట్వంటీ ఫైవ్ వచ్చింది పక్కా కంపెనీకి మీరు మీరు యూస్లెస్ అని చెప్పలేస్తారు నేను ఒకసారి యాహూ అండ్ గూగుల్ ఈ గ్రూప్ మీటింగ్కి సంబంధించి ఓ రిపోర్ట్ చదివాను యాహూ అండ్ గూగుల్ ఎప్పుడైనా విన్నారా మీరు పేర్లు ఓకే మీరే ఉంటారు సో యాహు మీటింగ్ క్వార్టర్లీ మీటింగ్ ఆ మీటింగ్లో యాహూ చీఫ్ అడిగాడు హౌ మచ్ ఇస్తే గ్రోత్ అని అడిగాడు అడిగితే థర్టీ సిక్స్ పర్సెంట్ గ్రోత్ అని చెప్పారు yahu is 36% growth appudu a chief was so unhappy avunadu telusna we are a useless bunch enduku panam panigiram endukante google growth is 59%